సరే స్టార్టింగ్ పేరు చేస్తాను నేను స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడు అనే వాదాలి గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని ఈ వారమంతా ప్రభావ అనేక ప్రాంతాలకు మీరు మమ్మల్ని నడిపించినారనైనా గొప్ప దేవ ఆ బిడ్డలందరికీ ప్రభావ మీ సువార్త మేము ప్రకటించడం నైనా గ్రామాన్ని మీరు మాకు అనుగ్రించినారు విశేషమైన అద్భుతాలను చేసినారనైనా ఎంతో ఎంతో మంది బిడ్డల ప్రభావ మీకు మిమ్మల్ని స్వీకరించినైనా దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి మీ చేసిన అద్భుత కార్యములు కరిగై నీకెంతో వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞత అసభులు చెల్లిస్తున్నానైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును కాక హాలలు యాళలు యా థ్యాం చీజస్ థ్యాంకు థ్యాంక్ యూ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి సురక్షితంగా ప్రభావ మమ్మల్ని గృహాలకు నీ చేర్చినందుకే నీకు ఎంతో వర్ణాలు మా కుటుంబాలందరి చుట్టూ అగ్ని కంచి వేసినానైనా గొప్ప దేవ ప్రతి విషయంలో మీరు మాకు సాయ కలిగి ఉన్నారు ప్రవ్వ దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటానైనా గొప్ప దేవ నా తన ఏసయ్య ఎన్నో ఎంతో మంది ప్రభావ తన్ని అక్కడ నశించిపోతున్న జనాల్లో ప్రభావ మీరు అక్కడ నడిపించినారు అక్కడ ఉన్న బిడ్డలు ఎంతో కష్టతరమైన ప్రవాణ తన ప్రాంతంలో ఉంటుండగా ప్రభావ ఆ బిడ్డలందరికీ ప్రభావం మీ రూపంలో అనుగ్రహించినారు మీకు సువార్త ప్రకటించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోవటం అయినా నీకే కృతజ్ఞత ఆస్థుతులు సమస్త ఘనత మహిమా నీకే అర్పించుకుండా అయినా గొప్ప దైవానికి ఎంతో వందాలే థ్యాంక్ యూలో థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఈ నూతన దినం మాకు అనుగ్రించండి మీ నూతనమైన కృపతో నింపండి నూతన అభిషేకం మాకు అనుగరించండి వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం తొలగించండి అయినా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు అనిగరం పొందాలా మీ కృపల మీరు జీవించాలా యథార్థితో పరిశుద్ధతో నిన్ను మనిస్తూ నిన్ను సేవించే బిడ్డగా మమ్మల్ని చేయండి మా హృదయాలు సరి చేయండి మా జీవితాలు సరిచేయండి మీ యొక్క సరళత సంపూర్ణత పరిశుద్ధి నడిపించిన ప్రతి దశలో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా అని సహాయపడండి మారుదేలు సరి చేసిందైనా మీలాంటి మనసు మీలాంటి హృదయమ కనిగించండి ఈ యొక్క మధ్య కాలే సములు మీ సన్నికి ఇష్టమైనా మీరు మాతో మాట్లాడండి మును బలపరచం అయినా మీకు నూతనమైన పరిషుద ఆత్మాభిషేకం పరలోకొక జ్ఞానం అని గ్రించాడు నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆరు అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించమని ఏసుక్రీస్తు పరిషుద నామంను ప్రార్థనం తండ్రి ఆమె ఆత్మతో ఆనందముతో విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును నా ఆత్మతో ఆనందముతో స్థుతి ఎంతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును పరవశించిన పాడనా నాలో నిన్నే నింపవా కరములెత్తికి తనా ఆత్మతో అభిషేకించవా కరములే కీర్తించగా ఆత్మతో అభిషేకించర్ ఆత్మ కరములే కీర్తించగా ఆత్మతో అభిషేకించరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తీతి ఆరాధనా రాధనా స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతీను విరిగి నలిగిన హృదయము నీకే అర్పితును ఆత్మరూపుడవు అమరత్ముడవు ఆది అంతములు నీవే లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేయ హోవా ఆత్మరూపుడా అమరత్వడు ఆది అంతములు నీవే లేని వాటిని ఉన్న వాటిగా విలిచేయహోవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మాచుటకు నాపై నివసించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్ృతి ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్థుతింతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును కరములెక్కి తెచ్చు నిన్ను నింపవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా శృతి ఆరాధనా ఆరాధనా శృతి ఆరాధనా మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరివి వినివే మొదటి వాడవు కడపటి వాడవు నీవే సయ్యా మహాదేవుడవు మృత్యుంజయుడవు మంచి కాపరి వినివే మొదటి వాడవు కడపటి వాడవు నీ వేయ హోవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై ఉన్న దేవుడవు నాపై వసించవా నీలా నన్ను నాలో నివసించవా రాధనాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా శ్రుతి ఆరాధనాధన శ్రుతి ఆరాధనా నాత్మతో ఆనందముతో స్తు విరిగి నలిగిన హృదయము నీకే అర్పితును జీవదాతవు నిత్యుడవు మహిమ స్వరూపుడ నీవే సర్వ సత్యమునకు మమ్ము నడిపించు పరిశుద్ధాత్ముడా జీవదాతవు నృత్యుడవు మహిమ స్వరూపుడు నీవే సర్వ మమ్ము నడిపించు పరిశుద్ధాత్ముడా ఒక్కరైయున్న దేవుడవు నీలా నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా ఒక్కరై దేవుడవు నాపై వసించవా నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా రాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తు ఆరాధన ఆరాధన స్తు ఆరాధనా నా ఆనందముతో స్తు విరిగి నలిగిన హృదయము నీకే అర్పితును కరములెత్తి కీర్తించనా నాలో నిన్నే నింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తతి ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా హలో థ్యాంక్ యూ సార్ ప్రెసిడెంట్ ప్రియు దాని ప్రేమ పాదముల్ చేయే ఆ శక్తితో నిన్ను పారి స్ ఆనందమానందమే ప్రియుడాన్ని ప్రేమ పాదము చేరి నెమ్మది నెమ్మది ఆ శక్తితో నిన్ను పాడిస్తూ తే ఆనందమానందమే ఆచర్యమే ఆచర్యమే ఆరాధనా రాధనా ఆచార్య మే ఆచర్యా మే ఆరాధనా ఆరాధనా నిశక్తి కార్యముతలచీతల చేలాసము పుంగేణయ్యా మంచి వాడా మంచి చెయ్య స్తోత్రము స్తోత్రమయ్యాంచీ వాడా మాహో నడా ఆరాధనా ఆరాధనా మంచి వాడా ఆరాధనా ఆరాధనా ేమాపారాము చేశక్తితో నిన్ను పాడిస్తూ తే ఆనందమానందమే బి అయినా గౌరేగా పాపమూలన్నీ మోసీంచి పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధృడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇకట్లు బ్రతుకులో వచ్చి నిన్ను విడవాలేనయ్యా రక్తము చెందినా సాక్షిగా ఉండు నీచయం నిశ్చయమే ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చి నిన్ను విడవాలయ్యా రక్తము చెందినా సాక్షిగై ఉ చయని చయనీ రక్షడ ఏసు ఆరాధనా ఆరాధనా రక్షాకురానాద ఆరాధనా ఆరాధనా ప్రియురాని ప్రేమ పాదములు చే ఆ శక్తితో నిన్ను పాణిస్తూ కించే ఆనందమానందమే ఆ శక్తితో నిన్ను పాణిస్తూ కించే ఆనందమానందమే అలా ప్రైజ్ నోడనా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వందాలేస గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడి అయినా మీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా తివరాత్రులు మమ్మల్ని కాచి నూతన దినం మాకు అనుగరించినారనైనా గడిచిన కాలంలో పోయిన వారం అంతా అనేక ప్రాంతాలకి అనేక చోట్లకు మీరు మమ్మల్ని నడిపించారనైనా మేము అడుగుపెట్టి ప్రతి మీరు మాకు గొప్ప కార్యాల అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించిన గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నారు నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ తిరిగి ప్రభ హైదరాబాద్ మీరు చేయించిన అయినా ప్రాణమంతట్లో మీరు మాకు సహాయకులున్నారు మా కుటుంబాలు చుట్టూ మీ అడ్ని కంచి అందరికి మంచి ఆరోగ్యం శక్తిని బాలను మాకు అనుగ్రించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నీకే స్థతులు స్రోతాలు అర్పించుకుంటామైనా ఏ ప్రాంతంలో అయితే ప్రభావ మీ వాక్య మేము ప్రకటించడం వాళ్ళ మీరు అద్భుతాలు చేకూర్చాలని ప్రభావ ఆ ప్రాంతాల్లో గొప్ప గొప్ప సేవకులు లేవాల ప్రభావ ఆ ప్రాంతం మీ సేవ విస్తరింపు కావాలా ఓ ప్రభావ పని వారిని దయ దయచేయమని ప్రాధిష్టం అయినా మీ సువార్త విన్న ప్రతి బిడలు తీర్మానించుకొని మీ కొరకు జీవించలాగనా ప్రతి బిడ్డ మీతో టాక చేసుకొని మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ప్రాధిష్టం లేక మధ్యాహ్న సమయంలోనైనా మేము తిరిగి మీ సన్నిధికి వచ్చినామైనా మరొక అవకాశం మీరు మాకు ఇచ్చినందుకని నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నాయి గొప్ప దేవ మీ వాక్యమే ధ్యానించబోతుందిగా ప్రభావ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిష్టం మా హృదయాలను ప్రభావ పరిశీలించండి మా ఇంకేమైనా బలహీతను కొట్టివేండి మీకు సరళత సంపుల్తము నడిపించండి గొప్ప దేవ మీరు ఎంతో పరిశుద్ధులైనా మేము కూడా పరిశుద్ధంగా యదార్థంగా ప్రవ్వ నేను స్థుతించాలనే సాయపడిన ప్రతి దశలోనైనా మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా ప్రవ్వ నైనా ఎందుకంటే మేము ఉంటుందే భయంకరమైన కాలంలో ఉన్న ప్రవ్వ సమస్త విధమైన దుష్టాత్మం విర్రవీగుచుంది ప్రవ ఈ లోకమంతా ఎంత భయంకరమైన పాపంతో నిండికొని ప్రవ్వ నైనా మా పిలుపు మా ఏర్పాటుని నిత్యం చేసే మరీ ప్రతి దశలోనైనా మీ కొరకు రోషం కలిగి జీవించే బిడలుగా చేయని ప్రవణ మరి విశేషంగా ప్రవ్వ ఓ ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా మేము ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాలా మీరు అక్కడ బహు సమీపం ఉంది ప్రవ్వ మేము సిద్ధపడాలి ఇంకా అనేకులు మేము అలాంటి సేవా జీతం ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుధాత్మ దేవ మా హృదయంలో మీరుండి మాతో మాట్లాడండి తండ్రి మీకు ఆత్మ నడిపింపునకు అనుగ్రహించి మీరే మా హృదయంలో ఉండి మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ తండ్రి ఆమెను హలూయా రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము పదిహేను వచనంలో పౌలు ఒక విషయం అక్కడ మనం చెప్పబడుతున్నాం మరి ఈ వాక్యం మనం ధ్యానించిన వాక్యమే కానీ ఈ వాక్యము ఎట్లా మనము దాన్ని బలంగా తీసుకోవాలా ఏ రీతిగా దాన్ని ఆ ఈ వాక్యం యొక్క సారాంశం ఎట్లా మనం సంపూర్ణంగా మన జీవితంలో వాటిని వాటిని అవలంబించుకోవాలనేది నిన్నటి దినం మేము ఆ ప్రాంతాల్లో సువార్త నిమిత్తము వాళ్ళు ఎలాంటి ఎట్లాంటి జీవితం వాళ్ళు ప్రభు కొరకు జీవించగలుగుతున్నారు అనే విషయము అక్కడ మాకు బాగా అర్థమైంది కాబట్టి అంత అంత గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలు ఉన్నప్పుడు మాకు ఒక లెసన్ దేవుడు మాకు ఒక లెసన్ నేర్పించిండు అక్కడ ఈ ట్రిప్ లో కాబట్టి పత్తి దశలో సువార్త ప్రకటించే వాళ్ళు అనే విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం మనం ప్రకటించేవారు పంపబడని ఎడలా ఎట్లా ప్రకటించేదురు ఎవరో పంపించాలని విషయం చెప్తున్నా అక్కడ కదా ఎవరో పంపిస్తున్నారు పైన పద్నాలుగు విషయం చూస్తే వారు విశ్వసింపని ఎట్లు ప్రార్థన చేయదురు విశ్వాసం లేకపోతే ఎట్లా ప్రార్థన చేయగలరు కాబట్టి విశ్వాసం రావాలంటే ఖచ్చితంగా మనుషులకు నమ్మకం కలగాల విశ్వాసం ఎట్లా కేవలం ఏసు ప్రభు వాక్యంలోనే విశ్వాసం ఉంటుంది ఈ లోకంలో మనుషులు నమ్మితే ఉంటదే నమ్మకం కొంతవరకు నమ్మకం కానీ అవి ఆ నమ్మకం అనేది అంతవరకు ఉంటుంది కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు ఒక మనిషిని మనం నమ్మినాం అనుకో ఎలా ఉన్న ఒక మనిషి మనం నమ్మినప్పుడు అతని మీద నమ్మకం మన మన జీవితంలో ఇప్పుడు పది దశలో ఆయన మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా నెరవేరుస్తారు అంత బాగానే ఉంటది అదొక నమ్మకం అది లోకపరమైనది కానీ ఆ నమ్మకము ఆ విశ్వాసము నిన్ను ఎక్కడిది ఆయన ఆయనంది విశ్వాసించే వారు దేవుని పిల్లల అధికారం అనుగ్రించబడిన ఉంది వాక్యం యహోన్స్ వార్త మొదటి అర్థమైనా చూస్తే కాబట్టి ఈ లోకమున్న నమ్మకం వేరే విశ్వాసం దేవుని విశ్వాసం వేరే కాబట్టి ఈ లోకంలో మనుషులు నమ్ముకుంటారు రాజులు నమ్ముకుంటారు కానీ వాళ్ళు నమ్మకం దగ్గర జరగొచ్చు కానీ నువ్వు నువ్వు నిజంగా అసలైన విశ్వాసంలో నువ్వు నీకు నిత్య జీవము దేవుని పిల్లల అధికారం ఉంది అనే సత్యము ఈ లోకంలో ఎవరికి తెలియదు ముఖ్యంగా అనిలు తెలియదు క్రైస్తవుల తెలుసో తెలియదు నాకైతే తెలియదు కానీ ఇక్కడ చూస్తే చూడండి విశ్వాసము వారికి వారు విశ్వస వారు విశ్వసించ వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు విశ్వసింపని వారికి ఎట్లా ప్రార్థన చేస్తారు చేదురు వినని వారిని ఎట్లు విశ్వసించదురు విశ్వసింపని వారికి ఎట్లా ప్రార్థన చేస్తారు తర్వాత వినని వారు వినని వారిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించే వారు లేకుండా ఎట్ విందురు ఎన్ని ఎన్ని ఎన్నో విధానాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఒకరు విశ్వసింప విశ్వసించే వాళ్ళు విశ్వసింపని వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎట్లా వింటారు అంటే ఇవన్నీ దేవుని వాక్యము విన్నప్పుడే మనుషులకు జీవం వస్తూ ఉంటది కాబట్టి ప్రభువు నామం ప్రార్థన చేయబడే వాళ్ళు రక్షింప వాళ్ళే రక్షణ ఎవరైతే ప్రార్థన చేస్తారో విశ్వాసంలో ఉంటారో రక్షణ వారితో వింటారో వాళ్ళకే రక్షణ అనేది సత్యం కానీ అది ఎట్లా సాధ్యం అని ఏ రీతిగా అన్నప్పుడు ప్రకటించేవారు లేకపోతే ఎట్లా ప్రకటిస్తారు లేక పంపబడ పంపబడకపోతే వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు అది కొచ్చిన మార్గం లాగా ఉంటది కాబట్టి ప్రకటించే వారు పంపబడి అంటే ఎవరో పంపిస్తున్నారు పంపించాలని చెప్పుకున్నారు ఇప్పుడు మన ప్రభునడు ఆయన మన ప్రభు శిష్యుల్ని పంపించిందా లేదా మీరు పోయి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించమని ఆయన అధికారం ఇచ్చిండు అపవిత్ర ఆత్మ రోగులు స్వస్థపరచకు ఆయన అధికారం ఇచ్చిండు పన్నెండు మంది శిష్యులు తర్వాత డెబ్బై మంది శిష్యులు అట్లా ఆ రీతికి అధికారం ఇచ్చి వాళ్ళని పంపించిండు ఒక్కొక్కరు ఒక్కరిని ఆ రీతికి పంపించిండు అంటే కోత యజమాని వేడుకోమని చెప్తున్న కోత విస్తారంగా ఉంది కోత యజమాని వేడుకోమని అంటే మరి యజమాని వేడుకున్నప్పుడు యజమానులు ఏం చేస్తాడు పనివాళ్ళుగా పనివాళ్ళు పంపిస్తూ ఉంటాడు అంటే వేడుకోవటం అంటే ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తే వాళ్ళకి రక్షణ సువార్థ ప్రకటిస్తే దేవుడు వాళ్ళని ఏర్పరచుకుంటాడు దేవుడు ఆ రీతికి చేస్తాడు కానీ వాళ్ళకి రక్షణ తెలియకుండా వాళ్ళు ఇంకా వాళ్ళకి వాక్యమే పోకుండా ఉంటే వాళ్ళు ఎట్లా సువార్థికులుగా తయారవుతారు కారు కదా ఆ రీతిగా కాబట్టి ప్రకటించబడాలా అంటే సువార్థికులు పంపిమని చెప్తున్నారు ప్రభు నడుగుతున్న ఉంది కోత యజమాని వేడుకోమని చెప్పి అక్కడ ప్రభు చెప్తున్నా మాట కాబట్టి కోత యజమానుడు మన ప్రభు కానీ విస్తారంగా కోత ఉంది కానీ పని కొంచెం ఉన్నారు కానీ పిలువబడ్డ వాళ్ళు అనేకులు కానీ ఏర్పరచబడే వాళ్ళు కొంతమంది కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళు ఆ రీతిగా తీర్మానించుకోలేదు ప్రభుకరం కొంతమంది తీర్మానించుకుంటారు ఎందుకంటే కొంతమంది ద్వారా దేవుడు నడిపిస్తూ ఉంటాడు కదా కొంతమంది ద్వారా నడిపిస్తూ ఉంటాడు అన్ని కరెక్ట్గా ఉండి ఒక్కటి కానీ లేకపోతే అన్ని పోతాయి అన్నట్టు కాబట్టి చూడండి ఆ ఒక్కటే దాని నుంచే ఎంతో విధానం ఉంటుంది ఇప్పుడు ఉప్పు ఉంది అనుకో మన ఒక కూర వండు వంట వండును అన్ని కానీ అన్ని ఎంత మంచిగా వేసినాక అందులో ఉప్పు లేకపోతే ఒక్క చిన్న పదార్థం లేకపోతే ఏమవుతుంది అదంతా రుచికరంగా ఉండదు అన్నట్టు ఇది కూడా అంతే చూడండి అందుకే దేవుడు అందరినీ ఏర్పరచుకున్నాడు కానీ కొంతమందిని ఎందుకు పిలవడం అనేకులు ఏర్పరచేవాళ్ళు కొంతమంది అంటే ఆయన ఆయన విందులో పాల్గొనే వాళ్ళు ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకోలే అపమాన ప్రభు చెప్పినప్పుడు ఆ కొంతమంది వాళ్ళ జీవితాల్లో త్యాగం చేసుకొని ప్రభు కొరకు జీవించేవాళ్ళు కాబట్టి ఆ ట్రైబల్స్ బిల్ట్ అయితే చూడండి ప్రకటించిన ప్రాంతాల ఎన్ని అంత భయంకరమైన ఆ కఠినమైన ప్రాంతాలు అవన్నీ ఆ ఆ ఫీడ్బ్యాక్ తీసినప్పుడు ఆ ఎంత భయంకర ఎట్లా కూడా ఉంటుందా అనిపించేది అంత భయంకరంగా ఉండే అప్డేట్ వాళ్ళు ఇచ్చిన సమాచారం అయినా కానీ ప్రార్థన ప్రార్థన చేసిన బ్రదర్స్ అందరూ ప్రార్థన చేసినారు అందరూ ధైర్యంగా ముందుకెళ్ళిపోయినారు వాక్యను ప్రకటించను ఎన్నో అక్కడ స్ట్రైక్ అని ఉండే అవన్నీ అంత నార్మల్ అయిపోయినాయి ప్రభు ఆ సమయానికి ఆ ఆ రీతిగా ఆ రక్షణ అనేకుల్ని వాక్యం చెప్పడానికి అవకాశం ప్రభు ఇచ్చండి ఎన్నో సంఘాలకు వెళ్ళిన అందరూ ప్రకటించిన వాక్యాలన్నీ కాబట్టి ఎంతో మంది ప్రభును సంపూర్ణంగా విశ్వసించే ఎందుకంటే అలాంటి ప్రాంతాల్లో సంపూర్ణమైన వాక్యం ఉండదు విశ్వాస వరకు తయారు చేస్తారు కానీ ఎట్లా జీవించాలా ఏ రీతికి పోవాలనేది తెలియదు వాళ్ళకి మార్గం కాబట్టి ఎవరో దునితులు పొలాన్ని విత్తనం వేసిపోతారు కానీ ఆ విత్తనాలు అవి సరిగా ఉన్నాయా లేదా అది ఎట్లా దాన్ని ఎదిగింపజేయాలా దానికి తెగులు వచ్చినప్పుడు ఎట్లా దాన్ని సరి చేయాలా ఎట్లా అది వంకర పోతుండే అని ఎట్లా చక్కగా తీయాలా అవన్నీ విధానము సంఘాలో లేదు ఈరోజు ఇవాళ రేపు కాబట్టి దేవుడు అవి చూపించండు అక్కడ ఈసారి తర్వాత ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారు అక్కడ అది చాలా ఆశ్చర్యం వాళ్ళు చేసే సేవలో మన కనీసం ఒక పాయింట్ వన్ సరే కొంత మనలో మనలో చాలా మంది చేస్తుండే అట్లా నేనైతే అంత అంత సేవ చేసుకో ఎందుకంటే అరీతే మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి ట్రైబల్స్ బెల్ట్ లో పోయినప్పుడే ఎన్నో లెసన్స్ ప్రభు నేర్పించి చూడండి ఏ రీతిగా అన్నప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకోరు ఎంత భయంకరమైన ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు ధైర్యంగా ప్రభుకి నిలబడి సేవ చేస్తుంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ భయపడకుండా దేవుని వాక్యం ప్రకటిస్తూ అనేకులను వాళ్ళు ఎంత మంచిగా పాఠాలు పాడుతున్నారు ఆ ఒరియా వాళ్ళు మాట్లాడేటోళ్ళు తెలుగులో పాట పాడుతున్నారు ఎంత బాగా పాడతాను దేవుని ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారు కానీ దేవుని సత్యం తెలియదు వాళ్ళకి ఆ టైంలో ఆ రీతి నడిపించింది తర్వాత ఇంటి లోపల పోతే భయంకరంగా ఉంటుందంట అది నెక్స్ట్ లో అటు రైతు పంపిస్తాడేమో కానీ వాళ్ళ విశ్వాసం చూస్తే అంత ధైర్యంగా ఉందన్నట్టు అంటే అలాంటి విశ్వాసం మనకుందా నాకుందా అని సందేహంలో పడిపోయింది ఎందుకంటే అది బలమైన విశ్వాసం మన విశ్వాసం కూడా సంపూర్ణంగా అయినప్పుడే కానీ మనం అలాంటి సేవ చేయలేము అన్నట్టు చూడండి వాళ్ళకి అలవాటు ఆ రీతి సంపూర్ణంగా వాళ్ళు త్యాగం చేసుకొని మొత్తం అంత భయంకరంగా చేస్తే ఆ ప్రాంతంలో సువార్త చెప్తా ఉన్నారు అలాంటి లెసన్స్ నేర్చుకొని ఎన్నో విషయాలు దేవుడు అక్కడ మాకు చూపించిన అయితే సువార్త ప్రకటించడం అనే విషయం మాకు చూసినప్పుడు సువార్త వాళ్ళు వాళ్ళు ఎట్లా వింటారు వాళ్ళు ఎట్లా వింటారు ఎట్లా లోపడతారు అందరూ సువార్తకు లోబడలేదని ఉంది అక్కడ సరే అదంతా మనం చూస్తే ఆ పదిహేను ముఖ్యంగా చూస్తే పంపబడకపోతే వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు ఎట్లాంటి ఎలాంటి జీవన విధానం కలిగి ఉన్నారు వాళ్ళు అక్కడ అనే విషయం అక్కడ చూపించింది త్యాగం చేసుకొని వాళ్ళు ప్రభు కొరకు జీవించిన వాళ్ళు ఆ రీతిగా చూడండి ఆ రీతిగానే వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఆత్మీయ దశలో మనం కూడా చూడండి అలాంటి ప్రాంతాలకి ఆ వెళ్ళి సువార్త ప్రకటించాలంటే చాలా మంది భయపడేరు కానీ ఏ ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పోయి సువార్థ ప్రకటించే అంటే సుఖానుభవంలో ఉన్న సేవ కాదు అనే విషయం అక్కడ మీరు ఇక్కడెక్కడ మీరు సేవ చేస్తున్నారు ఈ రీతి చేస్తున్నారు కానీ మీరు ఇప్పుడు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ధైర్యంగా నా నామం నిమిత్తం నిలబడ్డరు కాబట్టి మీరు అట్లా ఉండాలని చెప్పి దేవుడు మాకు లెసన్ నేర్పించింది అక్కడ కాబట్టి అలాంటి ప్రాంతాల్లో వెళ్ళి మన చెప్పాలి ఎందుకంటే దేవుని రాకడా బహు సమీపం కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనము సిద్ధపరచాలా కాబట్టి అన్ని జనులందరూ అందరూ రక్షింపబడాలా అనేది దేవుని ప్రణాళిక అనాది కాలం నుంచే ఆయన ప్రణాళిక ఉంది అనాది కాలం నుంచే ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరాలా అనే విషయము మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా అనేకులను శిష్యులుగా చేయాలా అని ప్రభు చెప్పిన మాట కాబట్టి సువార్త ప్రకటించవలసిన ఆ భారము మన మీద ఉంది కాబట్టి కాబట్టి మనం ప్రకటిస్తున్నాం సువార్త ఎన్నో చోట్ల వెళ్ళి మనం సువార్త ప్రకటిస్తున్నాం ఎంతో మంది నడిపించగలుగుతున్నాం కానీ ఆయన ఎట్లా ఎన్నో ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిండి ఎంతో ఎన్నో గ్రామాలకు వెళ్ళింది మన ప్రభు ఆయన ఈ లోకంలో సువార్త పనిచేసేటప్పుడు అనేక ప్రాంతాలకి వెళ్ళి అనేక చోట్ల వెళ్ళి ఆయన సువార్థ ప్రకటిస్తే ఎంతో మంది ప్రభు చెంతకు ఆకర్షించుకోగలిగిన వాళ్ళందరినీ చూడండి అందు నిమిత్తం లూకా సువార్త నాలుగో అధ్యయనం చేస్తే నలభై మూడవ నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవని ఇందు నిమిత్తమే నేను పంపబడితే అని వారితో చెప్పాను శిష్యులతో చెప్తాడు అంటే ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చిండో ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన ఎప్పుడు కూడా ఆయన సేవ స్టార్థిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన అలసట పడలేదు ఎన్నో ప్రాంతాలు ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్త చెప్తూ అనేకులు ప్రభు చెంత నడిపించారు అనేకులు విశ్వాసంలోకి పరలోకి విషయాలు ఎంతో మందిని ఎన్నో విషయాలు పరలోకి సంబంధించిన వాక్యాలన్నీ ప్రకటించిండు ఆయన ఎన్నో విషయాలు ప్రకటించాడు కానీ అవన్నీ ప్రకటించినప్పుడు మనుషులు ఎంత ఆసక్తితో విన్నారు చూడండి ఎంతో మంది ప్రభు చెందు వచ్చినారు వాళ్ళు అందుకే పంపబడినారు కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎందుకు పంపబడినం ఆయన సువార్త ప్రకటించాలని చూడండి ఆయన సువార్త ప్రకటించాలని అది తెలుసు మనకి చూడండి అయితే పదిహేనవ వచ్చినంలో రోమిల దర్శనం పత్రిక పదిహేను హై పది నుంచి ఆయనను అన్య అను అర్పణము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడిన ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు చూ దేవుని చేత నాకు అనుగ్రింపబడిన కృప కృపను బట్టి అన్య జనుల నిమిత్తము నేను క్రీస్తు పరిచారకుడనైతేని చూడండి అన్ని అను అర్పణము పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడాలంట అన్య ఒక అర్పణ వాళ్ళు దేవునికి అర్పించాల మనం అన్ని జనులంటే అర్పణమంటే దేవునికి అర్పణం అర్పించేది అన్నట్టు కాబట్టి అన్ని జన అర్పణము పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధ పరచవాళ్ళు అంటే దేవుని ఆత్మ అంటే సత్యం కదా సత్యం వాళ్ళు పరిశుద్ధంగా సంపూర్ణంగా తయారవుతారు సత్యం తెలుసుకున్నప్పుడే పరిశుద్ధంగా తయారవుతారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అబద్ధం ఈ లోకమైన విగ్రహాలు పూజిస్తూ ఈ లోకమైనమైన వాటిలో వాళ్ళు అదే సత్యం అనుకుని గుడ్డిగా నమ్ముకున్నారు యుగ దేవత వాళ్ళకి గుడ్డితనం కలిగేసింది అలాంటి పరిస్థితుల్లో చూడండి దేవుని పరిచారం శివార్థికులు ఎట్లా అని చెప్పి వాళ్ళు ఆ రీతిగా త్యాగం చేసుకుని ఆ అన్యుల మధ్య ఆ కోయవాళ్ళ మధ్య సువార్త చెప్తుంటే ఎంతగా మేము ఆనందించినము సంతోషించను చూడండి నేను సువార్త విషయమో యాజక ధర్మం జరిగించచ్చు కాబట్టి మనం ఒక యాజక యాజకులుగా దేవుడు తయారు చేసిండు ఆయన మరణ భూస్థాపన పునరుద్వారా మనల్ని అబ్రహం సంతానంగా మార్చుకున్నాడు వాగ్దానం అన్నింటికి మనం చేసిండు తర్వాత మెల్కి క్రమాన్ని దేవుడు మనకి ఆ యాజక ధర్మం ఆ యాజకత్వాన్ని దేవుడు మనకి ఎంతో విలువైంది ఆ యాజకత్వం అది ఇచ్చేది కానీ తీసుకునేది కాదు ఆ యాజకత్వం అంటే అది మెలికిసేందుకు క్రమం అనేది అది పర్ఫెక్ట్ క్రమం అన్నట్టు క్రోత నిబంధనకు వచ్చేవారికి అది సంపూర్ణమైన క్రమం పాతవి గతించేది సమస్తం క్రొత్తవేని అన్ని క్రొత్తగా ఉన్నాయి అది ఆ రీతిగా పరిచయం చేయాలా అనే విషయము క్రైస్తవులు కూడా కానీ యాజక ధర్మం జరిగించడానికి ఆయన జరిగించే దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మనకందరికీ దేవుని కృప చేత అనుగ్రించబడింది ప్రతి ఒక్కరికి రీతికి కృప ఇచ్చిండు కదా కృపా వరాలు ప్రప ఇచ్చే మనం చూస్తాం గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అవి మనం ధ్యానిస్తున్నాం అక్కడ మనం చూస్తున్నాం ప్రతి ఒక వరం దేవుడు కృపా వరం దేవుడు ఇచ్చిండు కానీ ఆ కృపా వరాలు అలాంటి స్థలాల్లో మనం వాడాల చూడండి ఆయన చెప్తున్న పౌలు యాజక ధర్మం జరిగించే నువ్వు యాజక ధర్మం అంటే నీ ధర్మం నువ్వు యాజకుడు ఏం చేస్తున్న యాజకుడు దేవునికి బలు ఆ పలు అర్పించేవాడు పాత నిబంధన కాలంలో ఆ అర్పణములు అర్పించాడు అది వింపైన సువాసనలాగా అది ప్రభుచన చేరితుండేది పాపముల నిమిత్తం అతను యాజక ధర్మం చేస్తుడు పాపాలకు పరిహారం చేస్తుడు బలి అర్పణల ద్వారా పాత నిబంధన కాలాలు ఉండే కానీ క్రొత్త నిబంధనకు వచ్చే వరకు ఏసు మన కొరకు బలిగాను అర్పణగాను మన ఆయన మన కొరకు అర్పించుకున్నాడు పరిమళ సువాసన మనకి ఇచ్చిండు దేవుడు మనకి అలాగనే మీరును నడుచుకోమని పౌరులు చెప్తాడు అక్కడ ఐపీఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యయనం రెండవ వచ్చినంలో కాబట్టి మన జీవితాలు కూడా నువ్వు ఒక అర్పణం లాగా అర్పింపబడితేనే అది ఇంపైన సువాసనలాగా ఉండాలి అంటే ప్రజలను నువ్వు దేవుని సరిధి నడిపించే ద్వారపాలకు లాగా మనం ఉండాలంట అంటే మన జీవితం త్యాగం చేసుకోవాలా మన ప్రభు ఈ లోకంలో వచ్చి తన ప్రాణాన్ని ఎట్ట త్యాగం చేసుకుని మన కొరకు కాబట్టి అదే రీతిగానే మన జీవితాలు కూడా ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ యాజక ధర్మం మనకి ఇచ్చిన యాజకత్వం అది సంపూర్ణంగా ధర్మం నిర్వర్తించుకుంటేనే అనేకులు అన్ని జనులందరూ రక్షణ ఒక క్రైస్తవులే అన్ని జనులందరూ అని అర్పణము పరిశుద్ధాత్మ వల్లంటే పరిశుద్ధాత్మ వల్లంటే దేవుడు సత్యం కదా దేవుడు ఆయన ఆయన ఆత్మ వలన పరిశుధాత్మ వలన పరిశుద్ధపరచబడి అంటే వాళ్ళు సంపూర్ణంగా మారుతరన్నట్టు పరిశుద్ధాత్మ వలన అంటే సత్యం వలన వాళ్ళు సంపూర్ణంగా దేవునికి ఇష్టలుగా మారుతారన్నట్టు నేను సువార్థ విషయమై యాజక ధర్మం జరిగించచు కాబట్టి సువార్థ విషయం అంటే మనందరూ సువార్థ చెప్పాలా అనే విషయం చెప్తున్నా సువార్త విషయమే యాజిక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగరింపబడిన కృపను బట్టి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి అన్య నిమిత్తము నేను క్రీస్తు పరిచారకుడితే అన్యజనుల నిమిత్తం అంటే ఆయన రకరకాల సేవ చేసిన ఆయన ఆ నాకొకసారి వాక్యం ఆ ఒకసారి వాక్యం చదువుతుంటే ఆ నాకు అనిపించింది ఎందుకో రెండు సార్లు అది అనిపించింది ఒక విషయంలో సమయంలో గురించి దేవుడు నాకు చూపించాడు అది సమీల గురించి దేవుడు చూపింది సమీరులు రూల్స్ ఎట్లా ఎలాంటి రూల్స్ పాటించింది ఆయన సమీరులు తర్వాత ఆ తిమోతికి రాసిన పత్రికలో చూస్తే అక్కడ కూడా ఒక విషయం దేవుడు నాదిలో మాట్లాడండి వాకింగ్ చదువుతూ ఉంటే రెండో తిమోతికి రాసిన రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం రెండో తిమోతి ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చంలో ఆ సువార్ తిమోతికి చెప్తున్నక్కడ ఆ తిమోతికి చెప్తున్నాడు అక్కడ చూడండి క్రీస్తు ఏసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టియు చూడండి క్రీస్తు ఏసన్ను రక్షకుడు అంటే మన ప్రభు వలన ప్రత్యక్షపరచబడిన లేక బయలుపరచబడినదయ్య తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పిలుపుతో ఆయన మనల్ని పిలిచను చూడండి మన పిలుపు ఎట్లా ఎలాంటి పిలుపు మనకు దేవుడిచ్చిండు ఎలాంటి పరిచర్య దేవుడు మనకి కదా ఎలాంటి పరిచర్ ఇచ్చాడు మనకు మనం రక్షించండి ఆయన పరిశుద్ధ పిలుపులు ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తు చేస్తూ మరణమును నిరర్ధకము చేసి అంటే పాపం వలన వచ్చే మరణమే దాన్ని నిరర్ధకం చేసి జీవముల అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను కాబట్టి సువార్త ప్రకటిస్తేనే కానీ వాళ్ళు వెలుగులోకి రారు దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడితే కానీ ఆ చీకటి చోట్ల ఉన్న మనుషులు వెలుగులోకి రారు చూడండి ఆ మరణాన్ని నిరర్ధకం చేయాలంటే వాళ్ళు పాపములు ఉన్న వాళ్ళందరూ మరణం నుంచి విడదల జీవం రావాలా జీవం రావాలంటే దేవుని వాక్యం ప్రకటించాల చూడండి డాక్టర్లకే వైద్యులు రోగం గలవాడికే కాదు వైద్యులు అక్కరు మంచి ఉన్నకు వైద్య డాక్టర్ ఎందుకు అవసరం లేదు కదా కాబట్టి ఎవరైతే రోగంతో ఉన్నాడో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నాడో వాడికే డాక్టర్ అవసరం వాడికే మందు అవసరం అన్నట్టు కాబట్టి ఒకటి చెప్తున్నక్కడ వాళ్ళు మరణంలో పోకుండా ఉండాలంటే నిరోధకం చేసి చూడండి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో తెచ్చి కాబట్టి కేవలం సువార్త వలనే మనుషుల్లోకి జీవం రావాలంటే దేవుని వాక్యం ప్రకటించబడితే గాని వాళ్ళకి వెలుగులోకి రారు ఆ సువార్త ఆయన వలన వెలుగులోకి తీసుకొచ్చినంట మన ప్రభు అలాంటి పదిచర దేవుడు మనం ఆయన చేశాం మనకి అలాంటి పిలుపు కలిగిన మనం దేవుని సువార్త ప్రకటిస్తే ఆ సువార్త వలన మనుషులు మరణం నుంచి బయటకు వస్తారు జీవంలోకి వస్తారు ఆ వెలుగులోకి వాళ్ళందరూ వస్తారు కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళు ఎంత సుందరమైన వాళ్ళ పాదములని ఉంది వాక్యమ ఆ రీతిగా అంటే సువార్త ప్రకటించే వాళ్ళు ఎంత దేవుని దృష్టిలో ఎంత విలువగల అంటే దేవుడు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తుడు ఎందుకంటే ఆయన ఇచ్చిన యాజకత్వం మనకందరికీ విలువైంది అది మన గొప్పతనం గానే కాదు ఆయన మనకిచ్చిండు ఆ రీతిగా కాబట్టి అందుకు మనము మన పిలుపుని ఎప్పుడు మనం నిరర్ధకం చేసుకోవద్దు అనేకులు వాళ్ళ పిలుపును నిరర్థకం చేసుకున్నారు సువార్త అంటే ఆ రీతిగా ఏదో తీసుకోబోతున్నట్టు విధానంలో ఉన్నారు అనేకులు ఈ లోకంలో ఏదో ప్రకటించుకుంటూ పోతా ఉన్నాం ఇన్న ఒక బ్రదర్ చెప్తా ఉన్నా కొన్ని విషయాలు చెప్తా ఆయన ఇంటర్ ఇంటర్లో నిద్రపోతున్నట్టు నిద్రపోయినట్టు చూసిండు ఏదో కథను బిల్లగని అమ్మిటం లేచి చూడండి మనం ఏం చెప్పినా వాళ్ళకి అట్లా లైట్ తీసుకుంటానట్టు ఏదో ఆచారబద్ధంగా సేవ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ కాదు దేవుని వాక్యము అనే వెలుగులోకి మనుషులు తీసుకురావాలంటే ఎంత ప్రయాస ఎంత ప్రయాస పడితే వాళ్ళు ప్రభులోకి వస్తారు అనేది ఆ ఆ ఏరియాకి మనం తెలియదు అంత ప్రయాసం మనం పడలేదు నాకు అనిపించింది నేనైతే పడలే మిగతా వాళ్ళు పరిణామం సేవలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న సేవలు చేసే వాళ్ళు వాళ్ళు పరిణాయిగా కానీ అది ఒక లెసన్ లాగా దేవుడు చూపించింది అంటే సువార్థ ప్రకటించడం ఎంత కష్టతరమైంది కాబట్టి ఆ యాజకత్వం దేవుడు ఇచ్చిండు అంత అంత సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అంతగా జీవించగలిగినారు వాళ్ళు అక్కడ ప్రాంతాల్లో చూడండి అది వెలుగులోకి తీసుకొచ్చిందంట అయితే ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించే గాను అపోస్తులు గాను బోధకుని గాను నియమింపబడుతుంది ఏ పౌలు తన పరిచర్యలో ఎలాంటి పిలుపు కలిగినడో ఇక్కడ చెప్తున్నా అక్కడ ఆ సువార్థ విషయంలో అంటే దేవుని కృపావరం కలిగిన వాళ్ళు మనందరికీ దేవుడి కృపావరాలు ఇచ్చిండు కదా ఒకరికొక గిఫ్ట్ దేవుడు ఇచ్చిండు కదా అయితే ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించే గాను అపోస్తులు గాను అంటే ప్రకటించేవాడు ఫ్రీచర్ అని ఉంది తర్వాత అపోస్తులు తర్వాత టీచర్ అని ఉంది అక్కడ అంటే ప్రకటించే చూడండి ప్రకటించిన వాళ్ళు కాను అంటే ప్రకటించడం అంటే అన్ని జనులు ప్రకటిస్తాను కదా చూడండి తర్వాత అపోస్తులు గాను తర్వాత బోధకుని గాను నియమింపబడితే అంటే మూడు రోల్స్ కనిపిస్తున్నాయి అక్కడ ప్రకటించడము అపోస్తులతో అపోస్తులు ఉన్నాడు తర్వాత బోధకుడుగా ఉన్నాడు ఎన్నో విధానాలకు ఎన్నో కృపావరాలు పావులకు ఇచ్చినట్టు మనం ఎందుకంటే ఆయనకు అన్ని గిఫ్ట్స్ ఉన్నాయని అయితే నమ్ముతా ఎందుకంటే అన్ని గిఫ్ట్స్ లేకపోతే అన్ని తొమ్మిది కృపావరాల గురించి అంత డీటెయిల్ గా చెప్పడు అవి ఉన్నాయి కాబట్టి చెప్పగలండి ఆయన అర్థం చేసుకున్నా కాబట్టి దేవుడు మనకు కూడా అలాంటి వరాలు ఇచ్చినప్పుడు ఆ వరాలు ఎక్కడ వాడాలి ఎట్లా వాడాలి అవసరమైనప్పుడే వాడేది కాదండి ఎలాంటి పరిస్థితుల్లో మనం వాడతాం చెప్పండి కాబట్టి ప్రతి దశలో అవి ప్రాక్టీస్ లో పోవాలా అలాంటి స్థలాలలో అవి ప్రాక్టీస్ చేస్తే విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అంటే అప్పుడు మనకు కూడా మనలో ఎలాంటి దేవుడు ఎలాంటి బహుమానాల గిఫ్ట్స్ మనకు దేవుడు ఇచ్చిండు చూడండి అన్ని జనులు సువార్త వల్ల ఆయన వెలుగులోకి తీసుకొచ్చిండు మరణాన్ని నిరర్ధకం చేసింది కదా ఏస్ ప్రభు మన ప్రభు లోకంలోకి వచ్చి మనలా నిరర్ధకం చేసిన జీవం అనే దాన్ని సువార్త వల్ల వెలుగులోకి తీసుకొచ్చింది వాళ్ళే మనకు ముందుగా సువార్త ప్రకటించినారు చూడండి పేతు రాసిన ఉంది వాక్యం తూతలు సైతము వాళ్ళు మన కొరకు పరిచర్ చేశారంట వాళ్ళ కోసం కాదు మన కొరకు పై పరిచర్ చేసిరంట మనతో ఉన్నారని ఉంది వాక్యం అక్కడ అక్కడ రుజువు ఉంది వాక్యం అన్న చెప్పండి కదా మనతో గొప్ప సమూహం ఉందో సాక్షి సమూహం ఉందని ఆ వాక్యం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆ వాక్యమే దానికి ఆధారం రుజువు కాబట్టి పత్తిది అక్కడ రుజువులు కనిపిస్తా ఉన్నాయి మనకి పత్తి ఒక ఎలాంటి అనుమానాలు లేవనట్టు మనకి అట్ట ధైర్యంగా చూడండి ధైర్యంగా మనం పోవాలి ఆ రీతిగా ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాము చునాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవు ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొని కాబట్టి ఆయన ఆయన రాబోయే దినాల వరకు అంటే వరకు ఆ కృపా వారాన్ని కాపాడగలడని నాకు ఆ నమ్మకం ఉంది ఆయన ఇచ్చింది నాకు అప్ప చెప్పిన దాన్ని నేను సంపూర్ణంగా తిరిగి ఆయన ఆయనకు అప్ప ఆ దినం ఆయన నన్ను కాపాడతాడు అనే సంపూర్ణ విశ్వాసంతోనే మనం కూడా పోవాల కాబట్టి వాళ్ళకి నిరీక్షణ ఉంది ఆ రీతిగా వాళ్ళు వాళ్ళు చెప్తుంటే ఎంతగా మనకు విశ్వాసం వస్తుందండి అంటే అలాంటి విశ్వాసం మనకు ఉందా ఎందుకంటే చివరి కాలంలో మనుషులకు విశ్వాసం పోతుంది దేవుడి నమ్మకం పోతుంది కాబట్టి అన్ని మన గంభీరంగా వాక్యాలు చెప్తూ ఉంటాం కానీ మన లైఫ్ సొంతగా లైఫ్ ఒక విధానాలకు వచ్చే వరకు మనం వెనక అడిగేస్తూ ఉంటాం చాలా మందిని చూస్తూ ఉంటాం ఆ రీతిగా చూడండి కాబట్టి ఇవన్నీ ఒక బలహీనతలు అన్నట్టు కానీ ఇలాంటి బలహీనతలు మనకు ఉంటే రాబోయే దినాల్లో విశేషమైన సేవ మనం చేయలేమని నాకు బాగా అర్థమైంది ఆ ట్రిప్లో ఎన్నో లెసన్స్ అక్కడ నేర్చుకున్నాం చూడండి చూడండి ఆ రీతిగా చూడండి ఆయన సేవ ఎలాంటి సేవ దేవుడు మనకి ఇచ్చిండు మనం ప్రకటించటం ప్రకటించే వాళ్ళం మనం మనం ప్రకటించే వాళ్ళం వినేవాళ్ళంగా ఒక దశలో దేవుడు మనం వినేలాగా చేసిండు ఒక దశలో మనం వినేవాళ్ళం విని పోయే వాళ్ళగా ఉండేం కానీ ఒక దశకి వచ్చే వారికి దేవుడు మనల్ని ప్రకటించే వాళ్ళలాగా స్పెషల్ గా దేవుడు మనం ఏర్పరచుకున్న రీతిగా ప్రకటించే వాళ్ళు ఎంత స్పెషల్ వాళ్ళు వాళ్ళ పాదములు సుందరములని అంట కాబట్టి వినేవాళ్ళు వాళ్ళు వినాలంతే ఎందుకంటే వాళ్ళ జీవితంలో మార్పు చెందాలా కానీ వాళ్ళందరినీ ప్రకటించే వారిలాగా పెట్టిండు కానీ అందరూ నిరా పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచి కొంతమంది మరి కొంతమంది ద్వారా వాళ్ళకి రావాలని చెప్పి అందరూ ప్రకటిస్తే మళ్ళీ వినేదే వినేదేవరు అందరూ మంచిగా వినుంటే ఉంటే విని రక్షణ బంది ప్రభుని స్వీకరించి ఉంటే ఏసు ప్రభు ఈ లోకంలోకి ఎప్పుడూ వచ్చిడైనా చూడండి ఒక్కోరొక్క ప్రాంతంలో మన ప్రాంతంలో మనము అనేకుల్ని ఆ కాపాడగలిగితే ప్రభులో నడిపించగలిగితే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ దేశంలో ఉన్న ఆ దేశంలో ఉన్న వాళ్ళు అంత ఆ దేశాన్ని వాళ్ళు ప్రభులోకి నడిపించగలిగితే ఈ యేసు ప్రభు ఈ లోకంలో ఎప్పుడు రెండు వేల ఆయన వచ్చి ఆయన తొందరగానే వచ్చి ఆయన ఈ రోజు కూడా అట్లా జరగట్లేదు ఎందుకంటే అనేకులు శిష్యులు చేస్తలేరు కాబట్టి వాళ్ళు అట్లనే ఉండిపోయారు కాబట్టి దేవుడు ఆ సత్యాన్ని మనం బయలుపరిచినాడు కాబట్టి ఇది మనం బహు విజృంభించి చెప్పాల ఈ సత్యాన్ని కాబట్టి ఆయన సువార్త విషయం ప్రకటించేవాడుగా ఉన్నాడు అపోస్తులుగా ఉన్నాడు తర్వాత బోధకుడుగా ఉన్నాడు ఎన్నో విధానాలు ఆయన చెప్తూ ఆయన సేవలని గురించి చెప్తాను అట్లా నాకు అది అర్థమైంది నాకు ఆ రీతిగా ఈ వాక్య ఎన్నోసార్లు నాకు చెప్తున్నాడు ఓసారి సమయంలో గ్రంథం చదువుతుంటే ఆయన ఎలాంటి ఎలాంటి రోల్ పోషించండు ఏ రీతిగా ఆయన సేవ ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిచర్ చేసిండు ఎలాంటి రోల్స్ పాటించి ఆయన సమయంలో ఇక్కడ పౌలు కూడా అదే చూపిస్తున్నకు ఆ రీతిగా చూడండి ఆ రీతిగానే మనం ప్రభువు మనకి ఎన్నో కృపవరాలు ప్రభు మనకి కాబట్టి వాటి అన్నిటిని మనం ప్రభు చెంతకు నడిపించగలిగే మనం ఉండాల ఆ విషయం ప్రభు మనకు అది జ్ఞాక్నం చేస్తున్నాడు అందుకే చివరికి ఒక వాక్యం నేను చూసి ముగిస్తాను రెండో కొరిందలన పత్రిక ఐదో అదే పద్దెనిమిదవ వచ్చిన సమస్తమును దేవుని ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధాన ఆ సమాధాన విషయమైన పరిచయను మనకు అనుగ్రహించాను కాబట్టి ఆయనతో మనం సమాధానం పరచుకున్నాడు కాబట్టి సమాధాన పరచే పరిచయ అంటే మనుషులందరినీ సమాధానం పరచబడాలా అంటే దేవునితో సమాధాన పడాలా చూడండి సమాధాన పడకపోతే మనకు ఆయనకి ఇష్టాలు ఉండలేం ఎట్లా సమాధానం అంటే ఈ లోకపరమైన సమాధానం కావద్దు అంటే మనుషులను ఆ రీతికి సమాధాన పరచడం అంటే ప్రభుకు దగ్గర చేయటం ప్రభుతో సహసం కలిగి ప్రభును స్వీకరించటం సమాధానం పరచే పరిచర్య ఎన్నో పరిచర్లు నేను చెప్పింది కదా ఇది ఒక పరిచర్య మనుషులు సమాధానం పరచడం అదొక పరిచర్య రకరకాలైన నానా విధమైన పరిచర్య ఉందని చెప్పిన అది పౌలు కాబట్టి ఇదొక పరిచర్య మనుషులు దేవునితో సమాధాన పరచాలా ఎట్లా సమాధానం పరుస్తారంటే ఒకప్పుడు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు రక్షింపబడ్డ వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు కష్టాలు పాలై బాధలు వేదనలు రోగాలు వచ్చినప్పుడు అంతా అంత అయిపోయినాక దేవుడు మాకు ఏం విశ్వాసం పోతే అట్లాంటి పోయిన ఏం చేయాలా దేవునితో సమాధాన పరచాలా వాళ్ళకి ఎట్లా సమాధాన పరుస్తాం సమాధాన పరచ వాళ్ళు దేవుని కొమాలని ఎట్లా దేవుడితో సమాధాన పరుస్తూ అంటే ఎంతో ప్రయాసం దానికి సంబంధించింది అప్పుడు వాళ్ళు పాత జీవితం రిపీట్ చేయాలా ఒకప్పుడు నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండు ఈ రోజు నీకు చింత శ్రమ కలగానే నువ్వు ఇంతగా ఆయన అద్భుతాలు చేసే దేవుడు కదా ఆ రీతిగా ఎన్నో వాక్యాల ద్వారా వాళ్ళ బలపరిచి మళ్ళ తిరిగి ప్రభుత్వంతో నడిపించడం సమాధాన పరచ సువార్త కదా సమాధానపరచే సువార్త అది మనకు అది ఇచ్చిండు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం సమాధాన పరచాలా అనే విషయము దేవుడు మనకు ఆ విషయం చెప్తున్నా అక్కడ చూడండి కాబట్టి ఆయన ఆయన సమాధాన పచ్చు శువార్త మనకు అనుగ్రహించింది అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానం పరచుకునిచ్చు ఆ సమాధాన వాక్యము ప్రచురించుట మాకు అప్పగించను చూడండి వాక్యం సమాధాన పచ్చు అంటే అందుకే అందరి చేత పాపాలు ఒప్పిస్తాం అంటే దేవుడితో సమాధానం పరుస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే అందరి సమాధాన పరుస్తు తల్లికి తో సమాధానం పరుస్తున్నాం దేవునికి వాళ్ళని సమాధానం పరుస్తున్నాం దేవునితో సమాధానం పరుస్తున్నాం అక్కడ చూడండి సమాధాన పరిచే పరిచర్య మాకు చెప్పిండు కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై కాబట్టి మనం అంతా రాయబారులు అన్నట్టు రాయబారం తెచ్చుటోళ్ళం దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకొచ్చి ప్రజలకు చెప్తే ప్రజలు దాన్ని స్పందించి ప్రభువులు స్వీకరించటోళ్ళు ప్రవక్తులందరూ అట్లనే చెప్పాడు ఆయన పొద్దులు వేస్తే ప్రవక్తలు దేవుడు పంపించాడు ఆ దేశాలకి ప్రవక్త వస్తులు అంటే భయపడే వాళ్ళు మనుషులు ఆ కాలంలో ఎందుకంటే ఎలాంటి సమాచారం తీసుకొస్తున్నాం దేవుని దగ్గర నుంచి అట్లా భయపడేటోళ్ళు మనుషులు చూడండి కాబట్టి అలాంటి రాయబారులు మనమంతా క్రీస్తు రాయబారి చూడండి కాబట్టి మనం అంతా ఆయన రాయబారు లాగా ఉండాలా దేవుని సందర్భించి దేవుడు మీ మిమ్మల్ని క్షమించాలంటే మీ పాపకు విముక్తి కలగాలంటే మీరు ఏం చేయాలా దేవుడు మాట్లాడుతూ దేవుడు చెప్పిందా లేదా వాళ్ళు ఐగుప్తుల్లో వాళ్ళు బయటకు వచ్చిన పాపం చేస్తే దేవుడు ఏం చేసిండు మోసాన్ని పైకి పిలిపించి ధర్మశాస్త్రం ఇచ్చిండు ఇది ఇచ్చి దీన్ని పాటిస్తేనే మీరు భక్తుత లేకుండా మీరు చచ్చిపోతారు మీరు నరకానికి పోతారు మీరు చనిపోతారు చెప్పి దేవుడు మధ్యవర్తిగా మోస నిలబెట్టి మోస ద్వారా ధర్మశాస్త్రం తీసుకొచ్చి ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ ధర్మశాస్త్రం పాటించే వాళ్ళు మిగతా వాళ్ళందరూ పోయినారు తునికరించే వాళ్ళంతా పోయినారు నిత్య నరకానికి పోయినారు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అలాంటి పరిచయ దేవుడు మనకి ఇచ్చాను సువార్త పగడి సేవ చేయటం ఏదో చేసుకుంటూ కాదు అని నాకు తెలిసింది ఒకవేళ నేను అట్లా ఉన్నానేమో కానీ అక్కడ పోయించిన తర్వాత ఈసారి టిప్పులో దేవుడు ఎన్నో లెసన్స్ నేర్పించింది అక్కడ కాబట్టి ఎలాంటి పరిచర్లు దేవుడు మనకి ఇచ్చాడు ఇది మనం ఇప్పుడు మన లైఫ్ ను ఒకసారి టెస్ట్ చేసుకోవాలా అంటే నేను అంత ఎలాంటి పరిచర్లు దేవుడు మనకి ఇచ్చి ఎలాంటి కృప మనకి ఆ కృప ద్వారా మనం ఏం చేస్తున్నాం అనే విషయంలో ఇక్కడ దేవునితో సమాధాన పడడాన్ని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతినాడు కొంచెం అంటే దేవుని ప్రేమను బట్టి మనుషులు అందుకే కదా ఆయన ప్రేమ మనకి దేవుడు ఇచ్చి నా భారం అది నీ బాధ్యత సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అన్నాడు పౌలు కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కాబట్టి నాకు జీతం ఏందంటాడు అక్కడ కాబట్టి సువార్త ప్రకటించడమే నాకు జీతం అంటాడు ఆయనకు జీతం లేదు నాకు డబ్ ఇప్పుడు ఏదైనా మనకి జీతం రావాలి కదా పనిచేస్తే మనకు డబ్బులు వస్తాయి మనకి జీతం వస్తుంది కానీ అక్కడ ఏం చెప్తుండో భారం నా మీద ఉన్నాడు సువార్త ప్రకటించవలసిన భారం నా అందరి మీద భారం ఉంది కానీ ఆ భారము ఎట్లా దాన్ని రివీల్ చేసుకోవాలా ఎట్లా దాన్ని కొనసాగించుకోవాలనేది క్రైస్తవులకి ఈ రోజు కూడా తెలియదు ఈ వాక్యం తెలిస్తే వాళ్ళకి ఈ సత్యం తెలిస్తే ఎప్పుడు కూడా వాళ్ళు వెనకంజి వేరు అప్పుడు తెలిసిపోద్దు అన్నట్టు ఎలాంటి పరిచర్ దేవుడు మనం ఎలాంటి పరిచర్య చేస్తున్నాం ఆయన మనకి ఇచ్చిన పరిచయ ఎట్లా ఉంది మనమే ఎలాంటి పరిచర్య చేస్తున్నాం మనం అనేది అక్కడ చెప్పబడుతుంది చూడండి సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉందంటే ఖచ్చితంగా మనం ప్రకటించాల తర్వాత నాకు జీతం ఏంది సువార్త ప్రకటించడమే నాకు జీతం అన్నాడు అక్కడ కాబట్టి అది ప్రకటిస్తే మనకు జీతం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనం చేసిన ప్రయాసం ఖచ్చితంగా ఫలం దేవుడు ఇస్తాడు ఇక్కడ కాదు ఇక్కడ కూడా ఇస్తాడు అక్కడ కూడా ఇస్తాడు దేవుడు ఇక్కడ ఎందుకు ఇస్తాడంటే నువ్వు నువ్వు అనేది మనుషులు చూపించగలగల అంటే వాళ్ళు తెలుసుకోవాలి కదా నువ్వు దేవుళ్ళు ఇంతగా ఆశీర్దింపబడ్డవు ఆశీర్వాదం అనేది ఇక్కడ కూడా దేవుడు ఇస్తాడు అక్కడ కూడా అక్కడ ఆల్రెడీ ఇస్తాడు ఆయన కానీ ఇక్కడ కూడా మనకు ఆ విధానం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే వీళ్ళు ఏ స్థితిలో ఉన్న ఏ స్థితికి వచ్చారు దేవుని మైముకొరకి అవన్నీ మనకి ఇస్తా ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా వాటి నుంచి మనం కూడా మనం గర్వంగా ఫీల్ కావు ఎందుకంటే ఆయనది సమస్తం ఆయన ఇచ్చిందే మనం మనకై మనం సంపాదించుకుంది ఏం లేదు సమస్తము ఆయన ఇచ్చిందే సమస్తము ఆయన ఇచ్చిందే కాబట్టి దేవుడు ఆ రీతి మనం ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి స్వార్థ ప్రకటించమని ఆ రీతిగానే చూడండి ఏపీస్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చూస్తే ఎనిమిదో వచ్చిన దేవుడు మన ప్రభు క్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున కాబట్టి ఆయన చేసిన సంకల్పం చెప్తున్న అక్కడ పరలోకంలో ప్రధానులకు అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా జ్ఞానం ఇప్పుడు సంఘం ద్వారా నానా జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడలవని ఉద్దేశించి కాబట్టి సంఘం ద్వారా తన యొక్క నానా జ్ఞానం సంఘం అంటే దేవుని బిడలే కదా సంకల్పం కాబట్టి ఆయన బిడల ద్వారా నానా జ్ఞానం అంటే దేవుని జ్ఞానము అది అమితమైంది అది లెక్కకు మించింది ఎవ్వరు కూడా దాన్ని అంచనా వేయలేరన్నట్టు అంతగా ఉంది జ్ఞానం బైబుల్లో అది అది తెలియపరచ తెలియపరచబడవాలని ఉద్దేశించి శోధింప సౌక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటింపకు నిమిత్తము చూడండి శోధింపు సౌక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం ఐశ్వర్యం అంతా డబ్బు కదా ధనం అది శోధింప సౌక్యం ఐశ్వర్యం అంటే అది ఆత్మీయమైన ఐశ్వర్యం ఆత్మీయమైన ఐశ్వర్యమైన ఆత్మీయమైంది ఈ లోకమైంది కాదు అది అది అది మనం పొందుకోవాలంట ఆత్మీయమైన ఐశ్వర్యం శోధింపు సౌక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం మన ప్రభు ఒక ఐశ్వర్యము అన్య జనులలో ప్రకటించటకును కాబట్టి అన్ని ప్రకటించడం అంటే అన్య అంటే ప్రభువులు తెలియని వాళ్ళంతా అన్య జనులు సమస్తమును సృష్టించిన దేవుని చూడండి అన్ని జనుల్లోలు అందుకే అన్నిలకు ఎవరు సువార్త చెప్పరు తక్కువ మంది వాళ్ళు వినరు బ్రదర్ వాళ్ళు చేయురు బ్రదర్ అదీతి అని చెప్పి అనిల దగ్గర మన ఊర్లో చూస్తే అన్ని జ అన్నిళ్ళకి దగ్గర పోతూ సువార్త చెప్పారు పార్శిత నేను చూసినా కదా కొన్ని ఊర్లు పోయినా కానీ అలా ఆ గ్రామ అలాంటి ప్రాంతాలకు ఎర్థం లేదంటే వాళ్ళు ఊరు నమ్మరు లేదని వాళ్ళు అని చెప్పండి కాబట్టి అన్నిడు ఎవరైనా పోతున్న ఊర్లో పోయినా ఎవరైనా దోవన పోతున్న వాళ్ళు కూడా సువార్త చెప్పొచ్చు కదా అన్ని వాళ్ళ వాళ్ళు కూడా అన్నిళ్లే కదా వాళ్ళు ఏ రీతిగానే సువార్త చెప్పొచ్చు చూడండి కాబట్టి అన్ని జనులకు ప్రకటించాలంట అంటే అనాది కాలం నుంచి దేవుని సంకల్పం ఉంది కదా ఇస్తాను ప్రజలు దాన్ని అడ్డగించినారు మందిరం బయట అనిలు ప్రాణంగ ప్రాణాంగం అనేది ఒక స్థలాన్ని పెడితే వాళ్ళు అక్కడ బిజినెస్ చేసినట్టు మనం చూస్తాం అక్కడ పావురాలు అమ్మటం గొడలను మేకలు అమ్మటం వాళ్ళు అనిలు కూర్చోవాళ్ళు వాక్యమైన వాళ్ళు అక్కడ కానీ వాళ్ళు అక్కడి నుంచి తృణీకరించిన ఈ రోజు కట్టనే జరుగుతుంది లోకంలో కానీ ఈ మర్మం ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అనిలకి ఎవరు శువార్థ పాటించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ప్రయాసంతో ఈ సత్యం తెలిసిన వాళ్ళు చూడండి అన్ని జనులలో కును సమస్తమను సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గుచ్చిన ఏర్పాట్ అందరికి అందరికీ ఆ మర్మం ఏంది రక్షణ కదా రక్షణ అంతకంటే మర్మం ఏసు మర్మం ఏసు ప్రభును ప్రకటించడమే మర్మం అంతకన్నా మర్మం ఏం లేదు తర్వాత మిగతా అయినా ఆ ప్రభుని తెలుసుకోవడమే మర్మం మెస్ పాప లోక రక్షకుడు లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల నీ పాపములకు క్షమాపణ విముక్తి తీయాలంటే ఏసు ప్రవే యేసుక్రీస్తు నామే ఆ మర్మం ఆయన నామే ఆయన ఆ మర్మం అది తెలియపరచాల మనుషులకి ఆ నామం తప్ప ఈ లోకంలో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు అది మర్మం అది అనిలో తెలియ చాలా మంది వాళ్ళంటారు ఎన్నో అది అంటారు కానీ ఏ నామంలో రక్షణ లేదు అంటది పేతులు కాబట్టి ఆ నామం ఒక మర్మము ఐశ్వర్యము అది మనం మనుషుల్లో ప్రకటించిన వాళ్ళు ఆ పుస్తులు అందుకన్నారు మీరు ఏ నామాలని చెప్పొచ్చు కానీ ఏసుక్రీస్తు నామం మీరు ఎంత అక్కడ అనిలు కూడా అంతే కదా అందరూ ఈ నామాను బట్టి మీరు ప్రకటించొద్దన్నారు ఆ టైంకి మనం వచ్చేసినాం అందుకే ఏసు ప్రభు అనే పేరు రాగానే మొత్తం డిస్టర్బ్ అయిపోతారు మనుషులు ఎందుకంటే ఆ నామం అంత శక్తిగలదన్నట్టు ఆ శక్తి గల నామాను వాళ్ళు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఎంత ధైర్యం తీసుకెళ్ళినా ఆ పూస్తులు వాళ్ళ ధైర్యాన్ని కాబట్టి అలాంటి ధైర్యం మనకు కూడా ఉండాలా అని వాళ్ళకి అంత ధైర్యం ఉంది అక్కడ ఆ ప్రాంతం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళు అది చూడంగానే మాకు ఇంకా ఎంత ధైర్యం ఇంత సంతోషం అనిపించిందో చూడండి పరిశుద్ధులందరిలో చూడండి ఆ ఏర్పాటు ఎటుదో అందరికీ తెలియపష్టకు అందరికీ అన్నాడు అంటే అందరికీ ఏసు ప్రభు అందరికీ ప్రభు కదా అందరికీ తెలియ అంటే అందరు క్రైస్తువులు ఉన్నారు అన్నిలు కూడా ఉండరు అన్నట్టు అందరికి అందరికీ తేట పష్టకు అంటే ఏంటంటే తేట తేట కనిపించాలి అది అంటే చూపించ అదుగో అల్లదుగా దూరం దూరం ఉన్న కొండలు ఎట్టుంటాయి నులుపుగా ఉంటాయి అది దగ్గర చూస్తే తెలిసిపోతే ఏందనేది అది ఎట్టుంది అనేది కాబట్టి అని చూపించేది కాదు అక్కడ ఉంది ఇది ఇది సత్యమని చూపించేది కాదు నిన్న రాత్రి ఒక బ్రదర్ ఆ తో మాట్లాడుతున్నాను నేను వెనక ఫ్రంట్ బ్యాక్ సైడ్ సీట్ లో వచ్చాను చెప్తుండే ఆయన ఆయన బ్రదర్ ర్యాప్చర్ పోతేనే ప్రతిసారి ఇట్లా చాలా మంది బ్రదర్ అది ఏంది బ్రదర్ నాకు అర్థం కావట్లేదు నువ్వు నువ్వు పంపించిన రెఫరెన్స్ ఏమన్నా నాకు అది ఏం కావట్లేదు బ్రదర్ మరి ఎక్కడ చెప్పారు ఏంటంటే నేను సిటీసీలో ఆ బైబుల్ స్టడీలో ఒకరు చెప్పారు బ్రదర్ అక్కడ నేను చూసి చెప్తానంటే మరి అంత రెఫరెన్స్ గుర్తుందా బ్రదర్ అంటే రెఫరెన్స్ మనం ఖచ్చితంగా రెఫరెన్స్ చూపిస్తాం మన కేబీపీఎంలో ఆధారాలతో సహా చూపిస్తాం అది ఉంటేనే చూపించగలుగుతాం మనం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా అది ఆధారం ఉంటుంది ఎవరో చెప్పిన అమ్మా ఎవరు చెప్పిన రెఫరెన్స్ గుర్తుంటే అది కూడా గుర్తులేదు ఎవరో చెప్పింది నమ్మేది కాదు కదా అది ఒక మోసం అన్నట్టు కాబట్టి తేట తేట పచ్చాల అంటే క్లియర్ కనిపించాలన్నట్టు తేటగా కళ్ళకు తేట కనిపించాలి మస్క మస్క కనిపించొద్దు ఏదో కనపడి కనపడినట్టు ఉండి ఉన్నట్టు అది ఉండే అట్లా ఆ రీతికి ఉండొద్దు తేట తెల్లగా కనిపించాలా కాబట్టి ఆ తెల్లగా కనిపించినప్పుడే కానీ మనుషులు నమ్మరు అన్నట్టు అందుకు క్లియర్గా చూపిస్తున్నారు మనుషులు అందుకు వాళ్ళు ఏది నమ్మాలా ఏది సత్యం ఏం వాళ్ళు చేస్తలేదు రెఫరెన్స్ దొరక వాళ్ళకి టైంకి ఏది దొరకదు ఆ రీతి చెప్తాడు ఆయన ఒలికొని అడుగు పెడతాడు అందరు రక్ష కొంతమంది రక్షణలు ప్రభుకు దగ్గర ఉంటారు ఎత్త పడతారు తర్వాత కొంతమంది కింద ఉంటారు కింద ఉంటే మళ్ళీ కొంతమంది పోయి వాళ్ళకి సువార్త చెప్తారు అప్పుడు వాళ్ళు రక్షణ బంధు ఇవన్నీ ఎక్కడిని బైబుల్ ఆయన ఒలి కోణ మీద అడుగు పెడతాను వాక్యం చకరే గ్రంథంలో ఉంది ఆయన ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు మనుషుల మధ్య ఆయన ఉంది వాక్యం ప్రకటన గ్రంథంలో ఇవన్నీ చూస్తే అది అర్థం కాదు వేరే అది కాదని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆయన ఏం చేసిండు మెల్లమెల్లగా ఏ డిస్కషన్ లాస్ట్ కి ఆయన నిద్రపోయినట్టు నిద్రపోలైనా నిద్రపోయినట్టు ఉన్నాడు ఏ రేతను విలువగానే షడనంగా లేచి పలికిండు సరే అది వాళ్ళ విధానం అట్లా ఉంది కాబట్టి మనం చూపించాలనే ఆశ మనకి ఉండదు అన్ని విధాలుగా మనం ప్రయాస పడతా ఉంటాం ఆ రీతిగానే చూడండి అది అంతు అది మనకు ఎంతో ముఖ్యమైనది అన్నట్టు కాబట్టి వాళ్ళు తేట తెల్లగా తెలుసుకోలేదు అక్కడ నాకు అట్లా అర్థమైంది తెలుసుకోలేదు కాబట్టి చూపించలేకపోయింది మనం తెలుసుకోం కాబట్టి ధైర్యంగా చెప్తామన్నట్టు కాంప్రమైజే కావన్నట్టు చూడండి ఆ మర్మన వచ్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేట పశులకు అందరికీ అందుకే మనకు దొరికినప్పుడల్లా చెప్తూనే ఉంటాం పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు కృప అనుగ్రహరించబడిను అత్యల్పుడు అంటే ఆయన ఎంతగా తగ్గించుకోడు అక్పడిన నాకు ఈ కృప ఆ కృప అనుగ్రహించబడిందంటే చూడండి ఆయన ఎలాంటి సేవ చేసిన పౌలు ఎలాంటి మర్మాలు ఆయన తెలుసుకున్నాడు అవన్నీ అందుకు అనుల దగ్గర పరిగెత్తున్నాయని ఎక్కువ శాతం అనుల దగ్గరికే సేవ చేసిండు ఆయన క్రైస్త ఈధుల దగ్గర కూడా పోయిండు అన్ని అన్ని రోజు చేసిండు ఆయన అక్కడ సేవ చూడండి అంత సేవ చేసిండు ఆయన ఆ రీతి కాబట్టి తర్వాత అవన్నీ దేవుడు మనకు విషయాలు మన సేవ ఇంకా రాబోయే దినాల్లో మనం ఎట్లాంటి పరిచర్ చేయాలా ఏ రీతి మనం ధైర్యంగా పోవాలా సువార్త ప్రకటించవాలంటే ఎట్లా ఉంటుందని ఎలాంటి పరిచర్ ఎలాంటి దేవుడు మనకు ఎలాంటి స్థానం దేవుడిచ్చును ఎలాంటి యాజకత్వం దేవుడిచ్చును అనేది ఈ వాక్యం చూస్తుంటే ప్రకటించ వాళ్ళు ఎట్లా వింటారు ఎవడో మార్గం చూపించకపోతే ఎట్లా వింటారు వాళ్ళు వినలేరు కదా ఫిలిపు ఎన్నో సంవత్సరాల నుంచి నసంపకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఎరుశలేం పోయి దేవుని ఆరాధించి పోతా ధర్మశాస్త్రం చదువుకుంటూ పోతున్నాను కానీ ఎప్పుడు కూడా కనుక అర్థం కాలే బహుశా ఆ శాస్త్రులు పరిశీలమని చెప్పిదేమో వాక్యం లేకుంటే తీస్తా ఉంటే తగిలిందేమో వాక్యం కానీ అనకు అర్థం కాలేదు ఎంతగా ప్రయాసపడుతుండో ఒక్కసారి ప్రయాసపడుతుండో మరి ఎప్పుడు ప్రయాసపడుతుందో తెలియదు కానీ ఆయన చదువుకుంటూ అర్థం కాదు కానీ ఎక్కడో సమరయపట్లున్న ఫిలిపుని దేవుడు దేవుని ఆత్మకు ఆ రథం మీద కూర్చోవటం తర్వాత చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావు కదా సడన్ గా అది నేను ఇంతలోకి మాయవైపు ఇక్కడికి రథం దగ్గరికి తర్వాత చదువుతున్నావు నువ్వు గ్రహిస్తున్నావా అన్నప్పుడు ఆయన ఏమనాలా అరే నువ్వెవరు నేనే నేనేం చదువుతున్నాను నీకెందుకు నువ్వెవరు అసలా నీ పేరు ఏందని చెప్పి అడగాలి కదా కానీ త్రోవ చూపించేవాడు ఎవడైనా త్రోవ చూపించుకుంటే ఎట్లా తెలుసుకోండి అని అడిగింది అన్నమాట అంటే అక్కడ ఎలాంటి గ్యాప్స్ లేవన్నట్టు ఈయన అడగటం ఆయన చెప్పటం ఎమిటి ఏమిటో ఆసక్తి ఉన్నవాడు అటుంటాడు ఆసక్తి ఉంటే వింటాడు ఎవడైనా ఆసక్తి లేనివాడు ఏం చేస్తాడంటే లైట్ తీసుకొని వినాలి కాబట్టి ఏదో చెప్తారు కాబట్టి వినాలి వినాలని చెప్పి వినే తర్వాత ఈ చెవిని విడిచిపెట్టి ఈ చెవిని పోతున్నట్టు అట్ట చేస్తున్నట్టు ఎందుకంటే వాళ్ళకి ఎక్కదది ఎందుకంటే ఆ దుష్టాత్మ అనేది అడ్డగిస్తుండదు అన్నట్టు కానీ అతను ఎంతగానో ప్రయాసపడుతుండో కానీ ఎమ్మిటే ఆ రక్షణ సువార్థ చెప్తే ఎమ్మిట భాప తర్వాత ఫీల్ వెళ్ళిపోయింది చూడండి ఎవరైనా ప్రకటించక ఎవరైనా చెప్పకపోతే వాళ్ళకి ఎట్ట మార్గం తెలుస్తుంది అక్కడ వాక్యం అట్లే కదా చూడండి విశ్వాసం ఎట్టొస్తుంది చూడండి అక్కడ ఉంది కింద వాక్యం చూడండి రోమిరాశన పత్రిక పదిహేను తేమ్మి పదిహేడు వచ్చినాం కాగా వింట వల్ల విశ్వాసం కలుగును వింట క్రీస్తుని వచ్చిన మాట వాళ్ళని కలుగును విశ్వాసం పెట్టగలుగుతుంది ఏసు విశ్వాసం కలుగుతుంది ముసలమ్మ ముచ్చట్లు అబద్ధ బోధలు చెప్తే విశ్వాసం రాదు అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకం వారి మాటల భూదిగంతాలకు బయలు కదా తర్వాత ఇస్రం చెప్తుండడు మరియు నేను చెప్పినది ఏమనగా ఇస్రాలు తెలియకుండా తెలుసు ఖచ్చితంగా జనము కాని వాళ్ళ వారి వలన నీకు రోషము మీకు రోషము పుట్టించదను అవివేకమైన జనం మీకు ఆక్రమ కలజేతును మొదట మూస చెప్తున్నాడు ఏషయా తెగించి నన్ను వెతుకు నేను దొరుకుతుని నన్ను విచారింపవారి వారికి ప్రత్యక్షమత అని చెప్తున్నాడు ఇస్రాయేలీలు అవిధేయుతులైతే వారి ఎదురాటి ప్రజలకు నేను దినమంతో నా చేతులు సాచితే అని చెప్తున్నాడు ఇది ప్రవచనం అని అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇస్రాయల్ ప్రజలకు తెలియకుండా ఉంటుందా మనకు తెలియకునుంటుందా సత్యం క్రైస్తవులు తెలియకుంటదా ఇవన్నీ తెలియకుంటాయి పాస్టర్స్ అందరు తెలియకుంటుందా తెలి తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ తెలియలేదంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి తెలియలేదు కాబట్టి చెప్పబడకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎట్లా చెప్పాలా తేట తెల్లగా అందాక పౌరు చెప్పంటూ క్లియర్ గా అనిపించాలా తేటగా చెప్పాలా ఏహెచ్కల్ హబకు గ్రంథంలో చెప్తారు ప్రభు ఆ గ్రంథము ఆ దర్శన స్పష్టంగా పలక మీద రాయమన్నాడు మనుషులు చదవ వీలగినట్టు రాయమన్నాడు అక్కడ కాబట్టి మనుషులు చదవాలంటే దాన్ని చూడాలంటే నువ్వు రాయాలా వాళ్ళ హృదయాల మీద రాయాలా చూడండి తర్వాత పేపర్ మీద రాయాల. చూడండి వాళ్ళ హృదయాల మీద రాయాలంటే అంత ఈజీ కాదు కదా వాళ్ళ హృదయంలోకి నువ్వు పోయి రాయగలవు వాక్యం పళ్ళ మీద ఆ బోర్డు మీద అయితే రాయగలం కానీ వాళ్ళ హృదయం మీద రాయమన్నాడు అక్కడ వాళ్ళకి అర్థమయ్యేలాగా రాయమాడంటే ఎంత ప్రయాసం అది అంటే ఒక మనిషి ఒక వ్యక్తి రక్షణలో రావాలంటే ఎంత ప్రయాసం అది ఎంత ఎట్లా ప్రయాసం అంటే ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఆమె తొమ్మిది నెలల నవమాసాలు మోస్తది ఆ పెట్ట గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటది ఆమె కనే ఆ శిశువుని కనేంత ఎంత జాగ్రత్తగా ఉంటుంది ఆమె ఎంత కష్టం ఉంటుంది ఆమెకి ఎంత ప్రయాసం ఉంటుంది ఆ ప్రసవేదన ఆ శిశువు భూమి మీద పడగానే అప్పుడు ఆమెకి ఎంత శిశువుని తీస్తే అంతవరకు పడ్డ ప్రయాసం కష్టం అంతా మర్చిపోతుంది ఆ శిశువుని చూడగానే కాబట్టి అదొక ఎగ్జాంపుల్ అన్నట్టు కాబట్టి సూర్యుని సూర్యుని ధరించిన స్త్రీ మనం చూస్తాం అక్కడ కాబట్టి అంత ప్రయాసం అంత శ్రమ అయినా కానీ ప్రభు మనకు సాయకుడు అంత ప్రయాసంలో ఒక ఆత్మ రక్షింపబడాలంటే కాబట్టి మన మన మన మనకు అలాంటి పరిచయం దేవుడు మనకి కాబట్టి కృపమైన పరిశుద్ధి జీవం తండ్రి నీకు ఎంతో ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరచుకున్నానికై నీకు ఎంతో వందాలిస్తాయా నా ప్రభావ ఇక మధ్య కాలే స్థానంలోనైనా మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభు నైనా ఎలాంటి పరిచయం మీరు మాకు అనుగ్రహించినారు కృప గురించి అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతున్నారు నైనా ఓ ప్రవ్వ ఆక నానా విధమైన పరిచయలు నేను చెప్పినారు ప్రభ ఎన్నో విషయాలమైన విషయాలు ప్రభావ మీరు చూపించినారు ముఖ్యంగా ప్రవ్వ సువార్త ప్రకటించే వాళ్ళు ఏ రీతిగా ఉండాలా ప్రకటించే వాళ్ళు ప్రకటించకపోతే ఎట్లా వాళ్ళు వింటర్ ప్రభాలు ఎట్లా విశ్వాసం వస్తుంది విశ్వాసం అంటే తెలియని ప్రజలు ప్రభ అలాంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రభావ మేము వాక్యాన్ని ప్రకటించాలా ప్రభ నా దేవాయిస్తయ్య నా ప్రభ అందరూ ప్రభ ప్రభ అందరూ లోపల లేదు వాక్యం ప్రభ కాబట్టి నేను ప్రతి ఒక్కరిని ప్రభా మీతో సమాధాన పరచాలా ఆ సమాధాన పరిచు సువార్థ మీరు మాకు అనుగ్రహించినారు నాయన అనేకులను ప్రభావ మీ చె ఎంత మీద ఆత్మల కొరకు మేము కన్నీటి ప్రార్థన చేయాలా ప్రో మీరు అక్కడ బహు సమీపం ఉంది ఈ లోకం అంత పతనం ఒక పక్క నుంచి ఎంత భయంకరంగా ఉంటుంది ప్రభావ అలాంటి కాలంలో మా ఉంటున్నాం పతి ప్రవచనాలు కాబట్టి నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రవ మేము ఏ రీతిగా మీ కొరకు జీవించాలా ఎలాంటి పరిచయలు మేము నిలబెట్టుకున్నారు మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయ నష్టకు మరీ బాహు విశేషంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా అనేకులకు తేట తెల్లగా ప్రభావ మేము ప్రకటించాలా ప్రభావ అనుమానాలు రావద్దు ఎవరు ప్రకటించిన రీతిగా మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా ప్రభా అనేకులు సత్యాన్ని మేము బోధించాలా బోధకుడు కాను ప్రభా అపుస్తులుగాను ప్రభా ఓ ప్రభా ఓ ప్రభా బోధకు అపుస్తులుగాను ప్రకటించే వాళ్ళగా అతను ఉన్నాడు ఎంతో మంది ప్రకటించిన అన్నిలకు ఎంతో మంది ఓ ప్రభా బోధించిన ప్రభావ మీ వాక్యాలను కాబట్టి నేన ప్రతి విషయంలో నైనా ఈ విశేషమైన అద్భుతాలు మా సేవ అందరి జీవితంలో జరిగించమని ప్రధిష్టం మీ వాక్యాన్ని మీ బూది గంతులకు మీకు సాక్ష్యం ఉండాలి ప్రభ ఓ ప్రవ్వ మీకు మర్మమైన ఆ క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రవ్వ ఓ ప్రభ మనుషులకు మేము ప్రభ ప్రకటించాలి అన్ని జీలకు మేము ప్రకటించాలి అనేకులు మీకు ఎంత నడిపించాలా క్రైస్తవుల్లో ఎంతో మంది ప్రభ నైనా రక్షణ పొంది ఆ ఆ రీతిలో ఉన్న ప్రభావాల జీవితాలకు ఓ ప్రభ వృద్ధి స్థితిలో ఉంటుండగా ప్రభావ వాళ్ళ ఆత్మీయ జీతాన్ని ఏ రీతిగా పెంపొందించుకోవాలా ఓ ప్రవ్వ క్రైస్త సంఘం ఎట్లా బలపడాల అనే విషయాల ప్రభావ మీ సంఘాన్ని మేము బలపరచాలా ప్రభావ మాకు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రభావ మీకు మైమ కొరకు మేము వాడుకుంటాం ప్రభావ ఇంకా మాకు విస్తరి విస్తరింపజేయమని ప్రార్థిష్టమైనా వీచిన వరం మాకు అనుగరించిన ప్రతి ఆత్మ మేము వేచించాలా ప్రావ జ్ఞానవాక్యం బుద్ధి వాక్యం మాకు అనుగరించమని ప్రార్థిష్టం మీ కృపలు జ్ఞాపకం చేసుకొని మాకు ఎలాంటి వరాల అవసరము మీకు తెలిసైనా ఓ ప్రభావ పతిది మేము గ్రహించాలా ప్రార్థన పూర్వకంగా అలాంటి కృపలో మమ్మల్ని అందరూ నడిపించండి మేము సిద్ధపడాలా అనేకులు మేము అలాంటి సేవా జీతాలు నడిపించండి దర్శించి అందరు మీరు ఆశ్రయిదించండి నూతనమైన అభిషేకం దయచేసి నాయన ఈ చివరి దినాల్లో బహు విశేషంగా మీ కొరకు జీవించాలని సాయపడినైనా దేనిసేలా భయపడకుండా దేనిసేలా చింతించుకున్న మీ వైపు చూస్తే మేము ముందుకు పరిగెత్తాలా మా కాలం ముగించక ముందు మీరు ఇచ్చిన పని సంపూర్ణంగా మేము నిర్వర్తించాలా ఏది కూడా ప్రభావ మేము లోపాలు లేకుండా ప్రభావ అన్నింటినీ సంపూర్ణంగా సువార్థం పైన పని మేము చేయాలా ప్రభు అయినా ఇస్తా వాటి అన్నిటి మేము దిద్దాలా ప్రభావ అనేకులు ఓ ప్రభావ చక్కగా కట్టిన గోడల్లా కొన్ని తయారు మట్టగుణ దించినప్పుడు ప్రవ్వ గోడలు ప్రభ వంకరు ఉన్నప్పుడు సరిగ్గా చేయాలా ప్రవ్వ మీ వాక్యమే మట్ట ప్రవ్వ అయినా ఆ వాక్యం ప్రభ మా జీవితాలనే మార్చింది ప్రభ ఒకప్పుడు వంకరుగున్న జీవితాలను మార్చింది ప్రవ్వ ఆ అలాంటి వాక్యం ప్రభ మనసులో మేము ప్రకటించి వాళ్ళందరినీ చక్కగా కట్టుకునే గోడల్లాగా మేము తయారు చేయాలా అది మీరు మాకు ఇచ్చినారు ప్రభావ మేము కట్టాలా ప్రభావ మీ రాజ్యాన్ని మీ బిడ్డలు మేము కట్టాలా మీ మందిరం వల్ల కట్టాలా ఓ ప్రభావ అలాంటి నడిపించి ఉదయ కాల సంబంధ నుంచి కాపాడి నీకు వందాలైనా దీని వంతా మీరు మాకు సాయికి నడిపించి సురక్షితంగా మమ్మల్ని ఇంటి చేర్చమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాతిష్టం తండ్రి పరిశుభ్ర తండ్రి మీకు వదనాలైనా సర్వోన్నత రఘుదేవా మీకే కృతజ్ఞతలేసయ్యా ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేసి మా ఆఫీసులో తమరు కాపాడినందుకు మీకు ఎంత వదనాలు ప్రభావ గత మూడు దినాలు తన మళ్ళీ మీరు మమ్మల్ని ఛత్తీస్గఢ్ ఒరియా ఒరిసా ప్రాంతాలలో నడిపించినారు ప్రభావ వాటిని బట్టి మీకు వందాలైనా అనేక మంది జీతాలు అద్భుతాలు చేస్తున్నారు చేసినారు కిడ్ డిసీజ్ నుంచి కృతజ్ఞత పైషుద్రవాధికారి నీకే బంధనాలు ప్రభ వీళ్ళదిలతో కూడిన మహోనూత్రమైన గోపాలీవ నీకే స్తోతం నీకే ఉండాలి దేవాయసభ మరి వాక్యం చూత ప్రభావ మమ్మల్ని బలపరిచినందుకు నీకు మందినాలి ప్రభావ దేవాయస్రభ నువ్వు చూపించిన ప్రతి వాక్యాన్ని కూడా మా జీవితం మేము నెరవేర్చుకోవాలి తండీ దేవ మరి మీద సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస్రభ నీ సత్యాన్ని ప్రభావ అనేకులకు మేము ప్రకటింపచ్చారు ప్రభావ కాబట్టి ప్రభావస్ మా బిహేవియర్ ఎవరికి మేము చేంజ్ చేసుకోవాలి ప్రభా దేవాయప్రభ నువ్వు ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రభావ మేము విధేతంగా కలిగి మేము నడుచుకునేటకు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచ ప్రభా ఇంకా మాలో ఆచకారం అన్ని ఉంటాయి ప్రభా అవి మా నుంచి తీసుకోయమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయచ ప్రభావ నిర్లక్ష్యమైన జీవితంలో మేము ఉండకుండా ప్రభా మళ్ళీ ఎల్లప్పుడు ప్రభా మరుద్యాల ప్రభా నిన్నే స్థితించాలి నిన్నే ఆరాధించాలి ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించడం ప్రభావ సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచ ప్రభావ ప్రతిది కూడా ప్రభావ మేము ఆసక్తితో ధ్యానించాలి ప్రభా ఇంకా మాకు ఆసక్తిని కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభావ మేము అర్థం చేసుకోవాలి తండ్రి దేవాయత్తి ప్రభా అర్థం చేసుకోవడానికి ప్రభా మా రుద్రైతే మీరు వీపండి ప్రభా ప్రతి వాక్యని ప్రభావ మా రుద్రం మీద మేము భద్రపరచుకోవాలండి దేవా విధంగా మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థిస్తుందండి దేవాయిత అనేకేస్తా నీకెళ్ళతండి దేవాయచ ప్రభా మరి ప్రతి రోజు కూడా ప్రభాని సన్నిధులు మేము మూడబెట్టాల అనేక ఆత్మల కోసం మేము భారంగా ప్రార్థన చేయాలండి దేవాయచ ప్రభావ వచ్చిన ప్రతిశోధనలో ప్రభావ గద్దించి కొట్టివేండి ప్రభా దేవాయ ప్రభా స్కిన్ నుంచి ప్రభావ ప్రతి బిడ్డం రక్షించండి ప్రభా దేవాయత్స ప్రభా వారి పట్ల కనికరించండి దయ చూపించండి ప్రభ వారికి ప్రభని యొక్క గాయ నాశనంతో తాకి ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తుంటండి ఏసా నీకేస్తవుతాం నీకెనాలి తండ్రి దేవాయత్స ప్రభ మరి బ్రదర్స్ అందరినీ కూడా ప్రభా క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు లెక్కలేని వందాలి ప్రభా దేవాయప్రభ ఇంకా వాళ్ళ సేవల జీవితంలో ఫలిభరితం దాని ప్రభా వారిని దీవించండి ఆశ్రయించనిపండి ప్రభా అదే రీతిగా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ కూడా ప్రభా ను యూటిలైజ్ చేసుకోవాలి ప్రభా ఏది కూడా వేస్ట్ చేసుకోవడానికి వీలేదు ప్రభా అయిపోయి ప్రతి బిడని సిద్ధపరచుకోమని ఈశు క్రీస్తు నామంలో ప్రార్థన తండ్రి ఆమెన్ సమాధానం నడిపింపు మనకందరికీ సదాకాలం తోడే ఆమె